జ్ఞాన రూపంగా ప్రకాశిస్తుంది అంటే ఏమిటి ఇప్పుడు అహమ్మనే సంస్కారం ఒకటి ఉంది చిత్తంలో సో ఆ అహమ్మనే సంస్కారాన్ని ఉద్బుద్ధం చేసి ఆ అహం సంస్కార రూపంగా ప్రకటమై ఆ జ్ఞానమే కర్త అయింది తర్వాత ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం లోపల కలిగిందా బయట కలిగిందంటే లోపలే కలుగుతుంది సో అంతఃకరణమునందే కలుగుతుంది ఏ అంతఃకరణములో జ్ఞాతం ఉన్నాడో నేను అనే జ్ఞాతం ఉన్నాడో అదే అంతఃకరణంలో ఘటము అనే జ్ఞానం కూడా ఉంటుంది జ్ఞా ఘట ఘటాన్ని మీరు దర్శిస్తున్నారంటే బుద్ధి ఎందు ఉండే ఘటాన్ని దర్శిస్తారు కానీ కేవలము బయట మాత్రమే ఉండిపోయే ఘటాన్ని ఎలా దర్శిస్తారండి బ ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు ఘటము ఉన్నది ఘటం అలాగే అక్కడే ఉండేది బుద్ధిలోకి ఘటం ఎక్కలేదు బుద్ధికి ఎందు ఆరూఢం కాలేదు ఎందుకని కన్ను అడ్డు వచ్చేసింది అప్పుడు వాడు ఘటాన్ని దర్శిస్తాడా దర్శించడు మనం తక్కువనే ఘటాన్ని దర్శిస్తాం ఎందుకని ఘటము బుద్ధి ఎందు ఆరుఢమైనది కాబట్టి ఏ బుద్ధి ఎందు ఆ జ్ఞాత ఉన్నాడో అదే బుద్ధిలో జ్ఞేయము ఉన్నది సో ఆ జ్ఞేయత్వావచ్ఛిన్నం జ్ఞానం అంటారు సో ఆ జ్ఞేయ రూపంగా ఆత్మచైతన్యమే ప్రకటమయ్యి జ్ఞేయాన్ని ప్రకాశింపజేసింది ఆత్మచైతన్యమే కన్ను రూపంగా ప్రకటమయ్యి పశ్యం చక్షుఃణ్వన్ శ్రోత్రం మన్వానో మనహ ఎలక్ట్రిసిటీ ఇలా ఇలా గిరగిరా తిప్పి ఫ్యాన్ అయింది బల్బు వెలిగి చేసి బల్బు దీపం అయింది చల్లబరిచి రెఫ్రిజిరేటర్ అయింది వేడి చేసి హీటర్ అయింది అన్నట్టుగా సుపశ్యం చిక్షు చూసిది ఏమిటి అవేర్నెస్ ద ప్రైమార్డీ అవేర్నెస్ ఇట్ సీస్ అండ్ ఇట్ బికమ్స్ యాస్దో ది ఐ ఇట్ హియర్స్ అండ్ బికమ్స్ యాస్దో ద ఇయర్ అని ప్రమాణములు ఇవన్నీ కూడా జ్ఞాన సాధనముల రూపంగా కూడా ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తోంది కాబట్టి అది కాదీయ రూపాన్ని ధరించినట్లుగా భాషిస్తోంది ధరించట్లేదు నిజంగా కార్యరూపాన్ని పొందినదా అన్నట్లుగా భాషిస్తోంది స్వరూపం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ చ్యుతము అవుటలేదు ఈ సత్యం నీకు తెలిస్తే జ్ఞానం కర్త వేరే ఉన్నాడు జ్ఞానం వేరే ఉంది ఈ భ్రాంతి పోతుంది స్వరూప అవ్యతిరేకే కార్యత్వోపచారాత్ అది సంగ్రహవాక్యం ఆయనే వివరిస్తారు ఆత్మన స్వరూపం జ్ఞప్తి న తో వ్యతిరిచ్యతే సో ఆత్మ యొక్క స్వరూపము జ్ఞప్తి అంటే జ్ఞానము నిర్విశేషజ్ఞానము ఏ రకమైనటువంటి అధ్యారోపములు సూపరింపోజిషన్స్ అంటే ఇది కర్త జ్ఞాత జ్ఞానము తెలియబడేది జ్ఞేయము జ్ఞాన సాధనము అని ఈ విధంగా సూపరింపోజిషన్స్ ఏమి విశేషములు ఏమి లేనటువంటి నిర్విశేష జ్ఞానం ఏదైతే కలదో అది ఆత్మ యొక్క స్వరూపము సో అది నా తో వ్యతిరిచ్యతే అదే ఆత్మ జ్ఞాతగా జ్ఞేయంగా అనేక రూపాలుగా ప్రకటమవుతూ ఉన్నప్పుడు అది తన స్వరూపం నుంచి ఏమీ మార్పును చెందుట లేదు స్వరూపం స్వరూపంగా ఉంటూనే అదేమో రూపాన్ని మారి కార్యరూపంగా ప్రకటమవుతోంది ఇప్పుడు బంగారం నిత్యం అంటాం ఎందుకు నిత్యం అది అది తన స్వరూపాన్ని కోల్పోకుండగానే నక్లస్వరూపంగా మరో రూపంగా ప్రకటమవుతోంది కాబట్టి బంగారము నిత్యము అని అన్నాం అలాగే జ్ఞానం కూడా తన స్వరూపంలో ఎట్టి మార్పును పొందకుండానే అది ఇతర జ్ఞానములను ఈ కారకాదులను అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ జ్ఞేయమును అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నది కనుక అది నిత్యము అదే అంటున్నారు ఆయన అతో నిత్యవా తథాపి బుద్ధే ఉపాధిలక్షణ చక్షురాదిద్వరై విషయాకారరిమి శబ్దాద్యాకారాసా తే ఆత్మవిజ్ఞాన విషయభూత ఉత్పద్యమానా ఆత్మవిజ్ఞాన వ్యాప్త ఉత్పత్తి అంతే ఇది చాలా గంభీరమైన ప్రకరణం ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటి చాలా గొప్ప శంకరుల యొక్క వాణి చాలా అమోఘమైన వాణి ఊరికే ఎవేవో ఎవడెవడో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు ఏం తెలియకుండా అంత అజ్ఞానం తప్ప ఇంకేందని చాలా గొప్ప ఎనీవే తథాపి అతో నిత్యవ ఆ జ్ఞప్తి రూపమైనటువంటి జప్తిస్వరూపమైన ఆత్మది నిత్యము అది పరతంత్రము కాదు అనిత్యము కాదు నిత్యం అది అంచేతనే నిత్యంగా ఉంటూనే తథాపి చూడండి ఈ బుద్ధి ఒకటి ఉండదు ఈ బుద్ధి ఉపాధి ఉపాధి రూపమైన బుద్ధి ఉపాధి అంటే ఆ చైతన్యాన్ని తనలో రిఫ్లెక్ట్ చేస్తుంది ఇట్ అపియర్స్ టు కండిషన్ దట్ వస్తు ఇప్పుడు ఘట ఘటాకాశము ఉన్నారు ఘటాకాశము ఉన్నప్పుడు ఆకాశానికి ఘటం ఉపాధి అంటే ఉపాధి అంటే అర్థం ఏంటి ఆకాశము ఘటములో రిఫ్లెక్ట్ అవుతుంది అంతతో ఆగదు ఆ ఘటము యొక్క ధర్మములు ఆకాశము నుండు సంక్రమించినవా అన్నట్లు అవుతుంది దాన్ని ఉపాధి అంటారు ఇప్పుడు ఎలాగంటే స్ఫటికము స్ఫటికం పక్కనే జపాకుసుమము జపాకుసుమం అంటే ఎర్రగా ఉంటుంది ఎర్రని పుష్ప మందార పువ్వులగా సో ఎప్పుడైతే స్ఫటికం స్వచ్ఛంగా ఉంటుంది కదండి దాంట్లో రంగులే ఉండవు స్ఫటికంలో ఆ స్ఫటికం పక్కన ఈ జపాకుసుమాన్ని పెట్టారనుకోండి ఈ జపాకుసుమానికి స్ఫటికానికి ఉపాధి అని అంటారు ఉపా సమీపే స్థిత్వా గుణాహ ఆధీయంతే దగ్గరగా ఉన్న కారణంగా జెక్స్ట్ పొజిషన్ పక్కన ఉన్న పాపానికి ఆ గుణాలన్నింటినీ దానికి అంటగడుతుంది అది అలాగనమాట అలా ఇబ్బతూ ఉంటుంది ఒకప్పుడు పక్కన ఉన్నందుకు వీడు అరెస్ట్ అయిపోతాడు వీడికి ఏ పాడు అంతే అరెస్ట్ అయిపోతాడు సో ఆ రకంగా ఆ జపాకుసుమం పక్కన ఈ స్వచ్ఛమైనటువంటి స్ఫటికాన్ని పెట్టినప్పుడు ఆ స్ఫటికం ఎర్రగా రూబీలా కనపడుతుంది పద్మరాగ కనపడుతుంది ఇప్పుడు ఈ స్ఫటికము ఉపా అని అంటారు జపాకుసుమము ఉపాధి సో ఈ జపాకుసుమం ఏం చేసింది తన ధర్మాన్ని స్ఫటికానికి అంటగట్టిందా అంటగట్టింది అనడానికి వీరలేదు అంటగట్టి నిజంగా స్ఫటికం ఎర్రగా అయిపోతే అదిగో ఈ ఎర్రధనం దానికి వచ్చేసింది అని ఏం ఎర్రగా ఏం కాదు స్ఫటికం ఎర్రగా అవ్వదు ఊరికే ఎర్రగా కనబడుతుంది కాబట్టి జపాకుసుమ ధర్మాలు స్ఫటికానికి సంక్రమించినవా అన్నట్లు ఉంటుంది దీన్ని ఉపాధి అంటారు నిజంగా సంక్రమిస్తే ఉపాధి అని అనరు నిజంగా సంక్రమించవు సంక్రమించినవా అన్నట్లుంటుంది సో అదేవిధంగా ఆకాశమునకు ఘటము యొక్క ధర్మము ఏమిటి వాల్యూమ్ ఘటానికి ఒక వాల్యూమ్ ఉంది ఆ వాల్యూమ్ ఆకాశానికి సంక్రమించినట్టుగా ఉంటుంది అంచేతనే ఘటాకాశము చిన్నది అని అనుకుంటాడు చూడండి ఆ చిన్నది అనే ఆ ఎబ్జెక్టివ్ దేనికి వేసాడు ఆకాశానికి వేసాడు ఘటంలో ఉన్న ఆకాశము చిన్నది అంటాడు అరే ఘటంలో ఉన్న ఆకాశం ఆకాశానికి వేస్తాడండి ఈ చిన్నది అనే అబ్జెక్టివ్ ఈ చిన్నది దేని ధర్మం ఘటము యొక్క ధర్మం ఘటం కాదండి చూడు ఆకాశం చూడు ఆకాశం చిన్నదా ఘటం కాదు చిన్నది కానీ ఆ ఘటము యొక్క ధర్మాన్ని ఆకాశం మీద పారేస్తారు ఎందుకంటే వీడు దాంట్లో ఏదో పిక్కిల్లో ఏదో పెట్టుకుంటాడు ఎంతసేపు ఆ దృష్టి ఉండబట్టి ఆ మనస్సు అలాగే పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఉపాధి అంటారు అలాగే బుద్ధి ఉన్నది ఈ బుద్ధి కర్త అవుతుంది అయితే బుద్ధిని బుద్ధి ఉపాధి ఆత్మచైతన్యాన్ని ఇప్పుడు వేవు ఉంది వేవు నీటికి ఉపాధి వేవు ఎక్కడ పుడుతుంది నీటిలోనే పుడుతుంది పుట్టినప్పుడు నీటితోటి వ్యాప్తమయ్యి పెరివేడయ్యే పుడుతుంది నీరు లేకుండా వేవ్ ఎలా పుడుతుందండి వేవు వన్ ఎత్తు లేచింది అన్నారు ఏది లేచింది వేవు లేచిందా నీరు నీరు లేచింది వన్ సెంటీమీటర్ ఎత్తు కదా వేవు ఇలా వెళ్ళి ఇలా వచ్చిందన్నారు ఆ వేవు యొక్క రూపం ఎంత రూపం ఉందో అంత రూపము నీటి చేతనం వ్యాప్తమై ఉంటుంది అసలు నీటే నీరే వేవు రూపంగా ప్రకటమవుతుంది వేవు పుడితోనే నీటితో వ్యాప్తమై పుడుతుంది అదేవిధంగా ఒకనొక బుద్ధివృత్తి పుడితోనే ఆత్మ చైతన్యంతో వ్యాప్తమై ఉంటుంది ఆ సంగతి మీకు అలా తెలుసు మీరు బుద్ధివృత్తి పుడుతోనే తెలియబడుతోందా లేదా తెలియబడటము ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్ సో దీపంలాగా దీపాన్ని దీపం ఉందని నీకు ఎలా తెలిసిందా అరే ఘటం ఉంది అని ఎలా తెలిసిందని అడగాలి కానీ దీపం ఉందని ఎలా తెలిసిందని అడగకూడదు ఘటం ఉందని ఎలా తెలిసిందంటే దీపంలో కనపడిందాయా అని చెప్పచ్చు దీపం ఉందని ఎలా తెలిసిందే సెల్ఫ్ ఎవిడెంట్ అలాగే బుద్ధివృత్తి అంటే ఎనీ మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ ఇట్ ఈస్ లైక్ వేవ్ వేవ్ తడిగా ఉంటుందా పొడిగా ఉంటుందా తడిగా ఉండు కొన్ని వేవ్స్ తడిగాను కొన్ని వేవ్స్ పొడిగాను ఉంటాయా ఉండవు అన్ని వేవ్స్ తడిగానే ఉంటాయి ఒక ఆయన అన్నాడు నాతోటి వేవ్ తడిగా ఉంటుందేమో అనంటే సర్ఫ్ మాత్రం పొడిగానే ఉంటుంది అన్నాడు అంటే ఏదో సంలేటివ్ అర్థం చెప్పి ఉండాలి కానీ సర్ఫ్ కూడా నీటి నుంచి పుట్టిందైతే అది పొడిగా ఎలా ఉంటుందండి అది కూడా తడిగానే ఉండాలి కదా సో అదేవిధంగా చైతన్యము నందు పుట్టినటువంటి వృత్తులన్నీ ఆ స్వయం ప్రకాశ ధర్మమును కలిగి ఉంటాయి చైతన్యము యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉదయిస్తూ ఉన్నాయి కాబట్టి బుద్ధి వృత్తి ఇప్పుడు లైక్ ఈవెన్ వేవ్ బికమ్స్ ఎన్ ఉపాధి కండిషనింగ్ ఎడ్జంక్ట్ ఫర్ వాటర్ ఆ వేవ్ యొక్క లెంగ్తే వాటర్కి అంటగడతాం వేవు యొక్క ఫ్రీక్వెన్సీని వాటర్కి మనం పెడతాం సో ఆ విధంగా ఆ వేవు ధర్మాలన్నింటినీ వాటర్కి మనం ఆ సంక్రమింపజేస్తాం అదేవిధంగా ఈ బుద్ధివృత్తి ధర్మములనన్నింటినీ మనము ఆత్మయందు ఆ నిర్విశేష జ్ఞానముందు సంక్రమింపజేస్తున్నాము ఈ బుద్ధి కూడా ఎలా ప్రవర్తిస్తుందంటే అది ఉపాధి అది ఆ ఉపాధి యొక్క లక్షణం మీకు వివరించి చెప్పారు ఈ బుద్ధి ఏం చేస్తుందో తెలుసునండి విషయాకారాన్ని పొందుతూ ఉంటుంది ఇప్పుడు ఘటము విషయం విషయం అంటే తెలియబడే వస్తువు జ్ఞేయము బుద్ధి జ్ఞేయాకారాన్ని పొందాలి పొందకుండగా తదాకారాకారితము అవ్వాలి అవ్వకుండగా మీకు జ్ఞానం కలగదు బుద్ధి ఘటాకారాన్ని పొందాలి బుద్ధి ఘటాకారాన్ని పొందితే ఘట జ్ఞానం కలుగుతుంది బుద్ధి ఘటాకారాన్ని పొందాలంటే ఏం చేయాలి కన్ను ద్వారా ఘటాన్ని దర్శించి ఘటాకారాన్ని పొందాలి కాబట్టి కర్ణు ద్వారా చూచీదెవరు బుద్ధే చెవి ద్వారా వినీదెవరు బుద్ధే కాబట్టి బుద్ధి సో చక్షురాది ద్వారై ఈ ద్వారముల గుండా ద్వాహ అంటే ద్వారం ద్వారై సో ద్వారేణ ద్వారా అభ్యాన ద్వారై సో కన్ను చెవి అనే ద్వారముల గుండగా విషయాకారాన్ని పొందుతుంది విషయము యొక్క ఆకారాన్ని పొందుతుంది ఇక్కడ రెండు ప్రక్రియలు ఉన్నాయి మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వేద రెండు కూడా మాకు అంగీ వేదాంతులకి రెండు అంగీకారమే కొంతమంది తార్కికులకి ఒకటే అంగీకారం అవుతుంది ఆడ మోడర్న్ సైంటిస్టులకి మరో ఒకటి అంగీకారం అవుతుంది మేము వేదాంతులు మాకు ఏదైనా నడుస్తుంది చూడండి బుద్ధి ఉంటుంది కదా బుద్ధి కన్ను ద్వారా బయటకు వచ్చి సూక్ష్మంగా ఉంటుంది బయటకు వచ్చి ఘటాన్ని ఆవరిస్తుంది ఘటాన్ని ఆవరించి మళ్ళీ మళ్ళీ కన్ను ద్వారా లోపలికెళ్తుంది అప్పుడు తద్వా ఆ రూపంగా బుద్ధి ఘటాకారాన్ని పొందుతుంది లేదా ఇది బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చే ప్రక్రియ అయితే లో బయట నుంచి లోపలికెళ్ళే ప్రక్రియ ఘటాకారము ద రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ రూపంగా కంట్లో బుద్ధిలో ప్రవేశించి బుద్ధి యొక్క ఆకారాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి లోపల నుంచి బయటకు వచ్చిందన్నా లోప బయట నుంచి బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఆ బయటకి ఏం రాలేదు బయట నుంచే లోపలికి వెళ్ళిందన్నా కొని మీరు ఎలా అనుకున్నప్పటికీ బుద్ధి విషయాకారాన్ని పొందుతుంది విషయాకార పరిణామ్యాహ ఆ బుద్ధి విషయాకారాన్ని పొందటంలో కన్ను మొదలైన ఇంద్రియములు సహకరిస్తాయి సో ఆ విధంగా బుద్ధి విషయాకారాన్ని పొందినప్పుడు బుద్ధికి అవభాస వస్తుంది శబ్దాద్యాకార అవభాసాహ అంటే బుద్ధి శబ్దాకారాన్ని విషయం అంటే శబ్దము రూపాకారాన్ని రసాకారాన్ని స్పర్శాకారాన్ని గంధాకారాన్ని పొందుతుంది అలా పొంది ఆ పొందుతోనే ఏమవుతుందో తెలుసునా ఆ బుద్ధి బుద్ధి ఏ ఏ విషయ ఆకారాన్ని పొందిందో కూడా ఆ నిర్విశేష ఆత్మ చైతన్యముచేత ప్రకాశింప చేయబడుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి విషయాలుగా అయిపోతూ ఉంటాయి దే బికమ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ బికాస్ దట్ మూమెంట్ ఇన్ ది కాన్షియస్నెస్ లోన్ ఈజ్ ది బుద్ధి కాబట్టి తే ఆత్మవిజ్ఞానస్య విషయభూత అవన్నీ కూడా బుద్ధి ఏ ఏ ఆకారాన్ని పొందిందో ఆకారము ఆత్మవిజ్ఞానంలో అనగా కాన్షియస్నెస్లో విషయం అయిపోతూ ఉంటుంది ఎందుకని ఉత్పద్యమానా ఏవ ఆత్మవిజ్ఞాన వ్యాప్త ఉత్పద్యంతే ఇప్పుడు బుద్ధి ఘటాకారాన్ని పొందిందనుకోండి ఓ ఘటాకార జ్ఞానము పుట్టింది ఘటజ్ఞానం పుట్టింది ఘటజ్ఞానం పుడితోనే ఆ ఘటాకారం పుడితోనే బుద్ధి యొక్క ఘటాకార మాడిఫికేషన్ పుడితోనే ఆ పుట్టడంలోనే ఆత్మవిజ్ఞానం చేతనం ఎలాగైతే వేవు పుడుతోనే నీటితోటి నిండి పుడుతుందో ఘటాకార జ్ఞాన ఘటాకారాన్ని బుద్ధి పొందుతూ ఉండగానే ఆ వృత్తి మనోవృత్తి లేక బుద్ధి వృత్తి ఆత్మవిజ్ఞానము చేతనం వ్యాప్తమై ఉండియే ఆ మనోవృత్తి ఉదయిస్తుంది అంచేతనే మనోవృత్తి ఉదయిస్తూనే జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆత్మవిజ్ఞానమే మనోవృత్తి రూపంగా భాషించింది ఎలాగైతే నీరే వేవు రూపంగా భాషించింది కాబట్టి నీరు కారణం వేవు కార్యం నీరు కారణమైన నీరే కార్యరూపాన్ని పొందింది కానీ నిజంగా వేవ్ అయిపోయిందా నీరు ఇంతకుముందు నీరుగా ఉండేది ఇప్పుడు నీళ్లు లేవు వేవ్ అయిపోయింది ఇంతకుముందు పాలు ఉండేది ఇప్పుడు పాలు లేవు పెరుగు అయిపోయింది ఇంతకుముందు పెరుగుండేది ఇప్పుడు పెరుగులేదు వెన్న అయిపోయింది ఇంతకుముందు వెన్న ఉండేది ఇప్పుడు వెన్న లేదు నెయ్యి అయిపోయింది అలా అవుతుందా అలా అవట్లేదు మార్పేం రావట్లేదు సో దాన్నే కార్యత్వ ఉపచారము అనవలసి వచ్చింది ఇట్ ఈస్ ఎ ఫిగరేటివ్ కార్యత్వమే కానీ యథార్థమైన కార్యత్వం ఏం లేదు అంటే నీరు నీరుగా ఉంటూనే వేవు రూపాన్ని పొందినదా అన్నట్లు భాషిస్తోంది అదేవిధంగా ఆత్మచైతన్యము స్వస్వరూపాన్ని అంటే ఆ నిర్విశేష జ్ఞాన రూపాన్ని నిలబెట్టుకుంటూనే బుద్ధి చిక్షురాది ఇంద్రియముల ద్వారా ఏ వృత్తులను ఏ ఏ పరిణామాలని పొందుతూ ఉంటుందో శబ్దాది పరిణామాలని వాటినన్నింటినీ ఆత్మవిజ్ఞానము ప్రకాశింపజేస్తూ ఆయా రూపములలో ఆత్మయే ఉన్నట్లుగా భాషిస్తుంది ఆ భాషించటాన్ని చూచి నువ్వు పొరబడ్డావు ఏమని కారకాలన్నీ వేరువేరుగా ఉన్నాయి అని పొరబడ్డావు ఈ కారకాలన్నీ కూడా కర్త కారకం కూడా ఆత్మజ్ఞానం నుంచే పుట్టింది అర్థమైందండి ఇప్పుడు అహంవృత్తుంది ఘటవృత్తి ఉన్నది రూపవృత్తి ఉన్నది రూపజ్ఞానం ఉన్నది నేను ఘటాన్ని తెలుసుకుంటున్నాను ఈ అహం వృత్తి బుద్ధి యొక్క ఒకనొక విశిష్ట వృత్తి మోడిఫికేషన్ బుద్ధి యొక్క ఒకనొక మోడిఫికేషన్కే అహం అని పేరు దాని అహంబుద్ధి ఈ అహంబుద్ధి ఘటబుద్ధిని చూస్తోంది ఘటబుద్ధిని చూడడం అంటే ఘటాకారంగా పరిణమించిన బుద్ధిని దర్శిస్తోంది నేను ఘటాన్ని దర్శించడం అంటే అదే కదా అంతఃకరణంలోనే నేను ఉంటుంది అంతఃకరణంలోనే ఘటం ఉంటుంది అంతఃకరణంలో ఉన్న నేను అంతఃకరణలో ఉన్న ఘటాన్ని చూసింది అంటే నేను రూపంగా ఉండే ఆత్మచైతన్యము ఘటరూపంగా ఉండే ఆత్మచైతన్యాన్ని దర్శించబట్టి జ్ఞానము అది జ్ఞాత ఆత్మయే జ్ఞేయము ఆత్మయే అంచేతనే జ్ఞాతృత్వావచ్ఛిన్నం జ్ఞానం జ్ఞాత జ్ఞాత అనగా వేవ్ అనగా ఒకనొక గివెన్ వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ యొక్క కండిషన్స్లో ఉన్న నీరు అలాగే జ్ఞాత తెలియవాడు అనగా తెలియవాడు అనే అహంప్రత్యయముతోటి కండిషన్ అయిన జ్ఞప్తి జ్ఞానము తెలియబడేది అంటే విషయాకారమును పొందిన జ్ఞానము ఇప్పుడు జ్ఞానమే ఇన్ని రూపాల్లోనూ అయితే ఇప్పుడు ఇన్ని రూపాలు అయిపోయింది జ్ఞానం అంటే అయ్యేమే తన స్వరూపాన్ని పోగొట్టుకోకుండా అలా ఉండదు ఈ కథ నడుస్తూనే ఉంటుంది ముందుకు వెళ్దాము తస్మాత్ ఆత్మవిజ్ఞానభాస్యాశ్చ విజ్ఞానశబ్దవాచ్యాశ్చే తార్థభూతా ఆత్మన ఏ ధర్మా విక్రియారూపా ఇది అవివేకి పరికల్ప్యే ఇప్పుడు అహం ఉంది అహం జ్ఞాత ఈ అహం ప్రకాశిస్తోంది కదా తెలియబడుతోంది కదండి స్వయంగానం దేనివల్ల అహం తెలియబడుతోంది అంటే ఆత్మవిజ్ఞానము వలననే అహము ప్రకాశిస్తోంది కాబట్టి అహము ఆత్మవిజ్ఞాన భాష్యము ఆత్మవిజ్ఞానము చేతను ప్రకాశింపజేయబడేది తర్వాత ఘటజ్ఞానం ఉన్నది అది ఒక విశేష జ్ఞానము పర్టికులర్ నాలెడ్జ్ దాన్ని విజ్ఞానము అని ఈ ఘట విజ్ఞానం ఏదైతే కలదో ఘట జ్ఞానము విశేష జ్ఞానము ఇది జ్ఞేయము అనబడుతోంది ఇది జ్ఞానాతి అనే క్రియలో కర్మ అవుతోంది ఏమండి ఇప్పుడు ఈ ఘట జ్ఞానం ఎక్కడ ఉన్నది ఎక్కడైతే అహం జ్ఞానము జ్ఞాతృత్వ జ్ఞానము కలుగుతుందో అక్కడే ఘట జ్ఞానం కూడా ఉన్నది ఈ వేవ్ ఎక్కడుందంటే నీటిలోనే ఉంది ఆ వేవ్ ఎక్కడుందో అది నీటిలోనే ఉంది అలాగే ఆ కాన్షియస్నెస్లోనే రెండు జ్ఞానాలు ఉన్నాయి అహం జ్ఞానము కాన్షియస్నెస్లోనే ఉన్నది ఘటము ఘట జ్ఞానము అంటే తెలియబడే వస్తువు యొక్క జ్ఞానము కాన్షియస్నెస్లోనే ఉన్నది ఇప్పుడు ధాత్వార్థము అంటే తెలుసు అనే ధాత్వార్థం ఉన్నది ఈ ధాత్వార్థంలో ఒక కర్త కారకం కర్త అనే కారకం వచ్చింది ఈ కర్త అనే కారకమే అహం జ్ఞానం అది ఎక్కడుంది కాన్షియస్నెస్లోనే ఉంది ఈ ధాత్వార్థంలో కర్మ అనే కారకం తెలియబడేది జ్ఞేయత్వము అది ఎక్కడుంది అది ఆత్మవిజ్ఞానంలోనే ఆత్మ విజ్ఞానం అనగా అది కాన్షియస్నెస్లోనే ప్రకాశిస్తుంది కాబట్టి ఈ విధంగా జ్ఞాతృత్వము ఆత్మ యొక్క ధర్మమే జ్ఞేయత్వము ఆత్మ యొక్క ధర్మమే ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ధర్మాలే ఆత్మయందే ప్రకాశిస్తున్నాయి కానీ అవివేకులు ఏమనుకుంటున్నారు ఈ జ్ఞాత వేరే ఉన్నాడు ఆ జ్ఞేయం వేరే ఉన్నది ఇవి రెండు వేరు వేరు వికారములు వికారములు కనుక సత్యములు అని ఈ విధంగా అవివేకులు తేడా తెలియని వాళ్ళు కార్యానికి కారణానికి ఉండేటువంటి స్వరూపంలో ఉండే భేదం తెలియని వాళ్ళు కారణం యథార్థం కార్యం ఉరికే భాషే తప్పిస్తే అది వస్తువు కాదు అనేటువంటి కార్యకారణ వివేకం తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జ్ఞాత వేరే ఉన్నాడు జ్ఞేయము వేరే ఉన్నది అని జ్ఞాతులు జ్ఞేయ భేదాన్ని కల్పించుకుంటున్నారు అదర్వైజ్ జ్ఞాత అనేది జ్ఞప్తి కంటే భిన్నంగా లేదు ఆ జ్ఞప్తియందు వచ్చినటువంటి ఒకనొక అధ్యారూపము ఒకనొక సూపర్ ఇంపోజిషన్ జ్ఞాత సో అహం అనేటువంటి జ్ఞప్తి జ్ఞప్తి అహం రూపాన్ని పొందినప్పుడు జ్ఞాత జ్ఞప్తి ఘట రూపాన్ని పొందినప్పుడు జ్ఞేయమైనది జ్ఞప్తి తప్ప ఇంకేదీ లేదు అవివేకులు ఇదే ఇది జ్ఞప్తేరా అది జ్ఞప్తేరా అని తెలుసుకోలేక ఏమనుకుంటున్నారంటే ఇది కార్యకారణ విభాగాన్ని చేసుకుని వాళ్ళేమో భేదాన్ని కల్పించుకుంటున్నారు తర్వాత ఎత్తు బ్రహ్మణో విజ్ఞానం తత్ సవితృప్రకాశవత్ అగ్నియుష్ణత్వచ్చ బ్రహ్మస్వరూపా వ్యతిరిక్తం స్వరూపమేవా అది బ్రహ్మణో విజ్ఞానం అన్న మాట ఒకటి వస్తూ ఉంటుంది బ్రహ్మ యొక్క జ్ఞానము బ్రహ్మ యొక్క జ్ఞానము అంటే ఇది ఎలాంటిదంటే బంగారము యొక్క మెరుపు లేక మెరుగు అలాంటిది బంగారము మెరుగు మెరుగు కదండి బంగారానికి మెరుగు పెట్టారు అంటే ఏమండి మెరుగు పెట్టడం అంటే బంగారం మెలమెలా మెరవదది దానికి ఏమో డల్గా ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే ఏదో పైనుంచి వ్యాక్స్ కారుకి వ్యాక్స్ క్లీనింగ్ చేస్తారు చూడండి ఏదో వ్యాక్స్ క్లీనింగ్ లాంటిదో ఏదో పైనుంచి ఒక ద్రవాన్ని దానికి జత చేసి దాంట్లో లేనటువంటి మెరుగును తీసుకొచ్చారు ఇజ్ ఇట్ సో నాట్ కాబట్టి బంగారం యొక్క మెరుగు ఆ షష్ఠీ విభక్తికి అర్థమేం లేదు అక్కడ రెండు వేరు జనరల్గా రెండు వేరువేరుగా ఉన్నప్పుడు షష్ఠి ప్రయోగించాలి అది దాని లెక్కది సో చైత్రస్య గౌహని చైత్రుడనేవాని యొక్క ఆవు ఈ ఆవు చైత్రుని యొక్క ఆవు అలా షష్ఠీ విభక్తి ప్రయోగించాలి కానీ ఇక్కడ బంగారం యొక్క మెరుగు అన్నప్పుడు మెరుగును బంగారం వేరువేరుగా ఏం లేవు రెండు కలిసే ఉన్నాయి కాబట్టి బంగారమే ఆ మెరుగు ఆ మెరుగే బంగారం కానీ షష్ఠి విభక్తి ప్రయోగం చేయరాదు కానీ చేస్తారు లోకంలో అలాగే బ్రహ్మణో విజ్ఞానం అనేది కూడా బ్రహ్మణ ఆనంద బ్రహ్మణో విజ్ఞానము ఇత్యాది ప్రయోగాలు ఉంటాయి సో బ్రహ్మణ ఆనంద అనే వాక్యం ఒకటి ఉంది బ్రహ్మ యొక్క ఆనందం బ్రహ్మ యొక్క విజ్ఞానం ఇక్కడ సూర్యుని ప్రకాశము సూర్యస్య ప్రకాశ సవితృప్రకాశ సూర్యుని యొక్క ప్రకాశం ఉన్నప్పుడు సూర్యుడు వేరును ప్రకాశం వేరువుగా ఉన్నాయండి సూర్యుడే ప్రకాశము అయినా కూడా సూర్యస్య ప్రకాశ అని ప్రయోగం ఉన్నది అగ్నేహే ఉష్ణత్వం అగ్ని యొక్క వేడి నిప్పు యొక్క వేడి నిప్పు యొక్క వేడేం కాదు నిప్పు అంటే బొగ్గేం కాదు అది ఆ వేడే నిప్పు నిప్పే వేడి రెండు వేరు వేరు కాదు అలాగే జ్ఞానమే బ్రహ్మ బ్రహ్మయే జ్ఞానము కనుక ఈ అంచేతనే బ్రహ్మ ఆత్మ అవుతుంది లేకపోతే బ్రహ్మ ఆత్మయ్య సందర్భం ఎక్కడ ఉన్నది ఆత్మ జ్ఞానస్వరూపం అది మనకు అనుభవంలో ఉన్న విషయం బ్రహ్మ ఆత్మయే ఇప్పుడు ఎప్పుడవుతున్నప్పుడు బ్రహ్మ చైతన్యమో అంటే ఇంకా ఆత్మ అయితే రాల్సిందే మరో అవకాశమే లేదు ఎనివే సో ఈ విజ్ఞానం జ్ఞానం అనేది జ్ఞప్తి బ్రహ్మ యొక్క స్వరూపమే తప్పించి మరొకటి కాదు తర్వాత తన్న కారణాంతర సవ్యపేక్షం నిత్యాత్మస్వరూపత్వాత్ సర్వభావా తేనా అవిభక్త దేశకాలత్వాత్ కాలాకాశాది కారణత్వాత్ అనివే తర్వాత ఇంతకుముందు పూర్వపక్షం ఏమన్నారంటే బ్రహ్మ అస్వతంత్రం అయిపోతుంది అని ఒక పూర్వపక్షాన్ని లేవని తాడు దాన్ని చెప్తున్నారు ఎప్పుడూ కూడా ఇప్పుడు ధాత్వార్థం బ్రహ్మ అని చెప్పినట్లయితే ధా జ్ఞానధాత్వార్థం బ్రహ్మ జ్ఞప్తియే బ్రహ్మ అంటే అది కారకాపేక్షమైపోతూ ఉంటుంది కారకాన్ని అపేక్షిస్తుంది అని అంటే ఇది ఎలా ఉందంటే బంగారం నెక్లెస్ని అపేక్షిస్తుంది అని చెప్పినట్టు అలా చెప్తారు కూడాను చెప్పినట్టు కాదు అలాగే చెప్తారు బంగారం మా ఇంట్లో వంద తులాల బంగారం ఉందని అన్నారు అనుకోండి అబ్బా అర్ధ బంగారం ఉందండి అయితే మరి మీ ఒంటి మీద ఒక్క నగ లేదంటే మేము నగలు పెట్టుకోండి అన్నారు అనుకోండి ఇంకేమీ ఉపయోగం బంగారం నగనే అపేక్షిస్తుంది కదా అది బంగారం అనేది శరీరం మీద అది ప్రకాశించాలంటే అది ఒక నగని అపేక్షిస్తుంది ఇట్ రిక్వై ఇట్ ఇట్ ఇట్ రిక్వైర్స్ ఇట్ హ్యాజ్ ఎన్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఏ పర్టికులర్ డిజైన్ అని అలాగ నగ వాళ్ళు అలాగే అనుకుంటారా అలా అనుకుంటారు అలాగే వీడు కూడా శుద్ధ జ్ఞానం నిర్విశేష జ్ఞానం దానివల్ల ఉపయోగమేటి దానికి కారకాపేక్ష ఉండాలి దానికి కర్తృత్వం అనే అపేక్ష ఉండాలి కర్మాపేక్ష ఉండాలి కరణాపేక్ష ఉండాలి అని చెప్పాడు దానిమీద ఆయన అంటున్నారు అది ఇటువంటి కారణాంతరములను అది అపేక్షించదు ఎందుకో తెలుసునా ఇప్పుడు అపేక్షించటం అంటే తన స్వరూపము నుండి చ్యుతి అయిపోకుండా నిలబడడం కోసం ఇంకొక దాని బోటు సహాయం కావాలి దానికి కదా అపేక్ష అంటే అలాంటి అపేక్ష బంగారానికి లేదు బంగారానికి నగ నగ అవ్వలేదనుకోండి సపోజ్ నెక్లెస్ అవ్వలేదు అనుకోండి దానికి ఏమైనా లోటు వచ్చిందా ఏ లోటు రాలేదు ఇటీస్ స్వే మహింని ప్రతిష్ఠిత అంటారు ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ సోన్ గ్లోరీ నగ అయితే దానికి గ్లోరీ వచ్చి నగ కాకపోతే గ్లోరీ రాకపోవడం అనేది ఏం లేదు అలాగే ఈ ఆత్మజ్ఞానం నిర్విశేష జ్ఞానం కూడా అది ఏ కారకాలని అపేక్షించదు అది జ్ఞాతరూపంగా ప్రకటన అవ్వకపోతే దానికేం గొప్ప దానికేం లోటు కాదు జ్ఞేయమును ప్రకాశింపజేయకపోతే దానికి లోటు ఏం లేదు అది అలాగ తన స్వరూపంలోనూ ఉండగలదు జ్ఞాతని జ్ఞేయాలని ప్రకాశింపజేయనగలదు అన్నింటినీ అది చేయగలదు అది నిత్య ఆత్మస్వరూపము జ్ఞప్తి కాబట్టి ఆత్మ యొక్క నిత్యస్వరూపమైనది దానికి ఇతరము యొక్క అపేక్ష లేదు తర్వాత సర్వభావాల అంచె తేన అవిభక్త దేశ కాలం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి సినిమాలో ఒక దేశకాలాలు ఉన్నాయి అవునండి ఇప్పుడు ఒక సమయ ఒక దేశాన్నే ఒక కాలాన్నే మీరు భావన చేస్తున్నారు ఆ దేశకాలాలు ప్రకాశమునందు ఉన్నాయి కదా ఆ ప్రకాశమునందే దేశకాలాలు భా భాషిస్తాయి అసలు నిజానికి ప్రకాశమున్న ఎందుకు మీరు కదా దర్శించేది కాబట్టి మీ మనస్సులోనే ఆ దేశకాలములు ఫిక్స్ అయి ఉంటాయి లైట్ యొక్క ప్రభావం చేత మీ మనస్సులో ఒక దేశమో ఒక ఆ హీరో యొక్క దేశమో హీరో యొక్క కాలము ఫిక్స్ అయి ఉంటాయి ఇప్పుడు ఆ సినిమా సినిమా తెర మీద కనపడే సకల పదార్థములు కూడా మీ మనస్సులో ఏ దేశకాలములు ఫిక్స్ అయి ఉన్నాయో ఆ దేశకాలములతోటి సంబద్ధములై అంటే కనెక్ట్ అయి ఉంటాయా లేక దేశకాల విభిన్నంగా ఉంటాయా అంటే కనెక్ట్ అయ్యే ఉంటాయి ఏ దేశకాలాలు మీ మనస్సులో ఫిక్స్ అయి ఉన్నాయో ఆ దేశకాలములందే ఆ హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటాడు అందరూ కూడా ఆ పదార్థములన్నీ ఆ దేశకాలకి కలిసిపోయే ఉంటాయి అంతే కదండి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ కూర్చున్నాము అనే ఒక దేశకాల వ్యవస్థ మన మనస్సులో ఉంది దేహ తాదాత్మ్యం చేత వచ్చింది ఆ దేశకాల వ్యవస్థ ఇగో ఇక్కడ ఈ ఐదో అంతస్తులో ఈ స్థానంలో ఈ సాయంకాలం కూర్చుని ఉన్నాము అనే ఉన్నది మీరు ఘటాన్ని ఈ ఘటజ్ఞానము ఆ దేశకాల సంబద్ధమయ్యే ఉంటుందా లేకపోతే దేశకాలకి భిన్నంగా ఉంటుందా దేశకాల సంబద్ధమయ్యే ఉంటుంది సో దట్ ఈజ్ వన్ పాయింట్ అయితే ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇప్పుడు సర్వభావా తేన అవిభక్త దేశకాలత్వాత్ ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యము ఒక విశిష్ట దేశకాల రూపంగా ప్రకాశిస్తూ ఉంది దేశకాలములను ప్రకాశింపజేస్తూ ఉన్నది సో ఆత్మచైతన్యంలో ఏ దేశకాలములు ప్రకాశిస్తున్నాయో ఆ ఆత్మచైతన్యంలో ప్రకాశించే ఇతర పదార్థములన్నీ కూడా అవే దేశకాలముల ఎందు ప్రకాశిస్తాయి ఇప్పుడు నేను మాట్లాడుగుతా చెప్పండి అది ఆత్మచైతన్యము ఒక దేశంలోనూ ఆత్మచైతన్యంలో ప్రకాశించే ఘట జ్ఞానము మరో దేశంలోనూ ఉంటాయా ఉండవు ఆత్మచైతన్యము యొక్క దేశమే ఘట జ్ఞానము యొక్క దేశము ఉంటుంది అవునా ఆత్మచైతన్యము ఒక కాలంలోను ఘటజ్ఞానము మరో కాలంలోనూ ఉంటుందా ఉండదు ఏ ఆత్మచైతన్యం యొక్క కాలమే ఘటజ్ఞానము యొక్క కాలము కూడా అవుతుంది అంటే అర్థమేమిటి ఏ దేశకాలములు ఆత్మచైతన్యంలో ప్రకాశిస్తున్నాయో ఆ దేశకాలములతో సంబద్ధమై మాత్రమే సకల పదార్థములు భాషిస్తూ ఉంటాయి కాబట్టి కాన్షియస్నెస్లో దేశము కాలము వ్యవస్థితములై ఆ దేశకాలములతో కలిసి సమస్త భావములు ప్రకాశిస్తూ ఉంటాయి ఇది దాని వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యమునకు దేశకాల అపేక్ష ఉంటుందా భావముల అపేక్ష ఉంటుందా ఉండదు కానీ దేశమునకు కాలమునకు భావములు అంటే పదార్థములకు ఆత్మ చైతన్యము యొక్క అపేక్ష ఉంటుంది కాబట్టి చైతన్యంలో ప్రకాశించి వాటికి చైతన్యాపేక్ష ఉంటుంది కానీ చైతన్యానికి ఆ ప్రకాశించే దేశకాలములతోటి ఆ ప్రకాశించే పదార్థములతోటి అపేక్ష ఉండదు ఏది స్వతంత్రము దేశకాలములు భావములు అవి స్వతంత్రములా లేక వాటిని ప్రకాశింపజేసే చైతన్యము స్వతంత్రమా అంటే చైతన్యమే స్వతంత్రము తర్వాత కాళాకాశాది కారణత్వాత్ చూడండి కాలము ఆకాశము అంటే టైం అండ్ స్పేస్ భావములు భావములో ఉంటే పదార్థములు ఈ మూడే ఉన్నాయండి జగత్ అంటే ఇంతే జగత్ అంటే టైం స్పేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈ మూడింటికి కారణము ఆత్మ చైతన్యమే ఎలాగంటే ఇప్పుడు చూడండి మీకు ఘటజ్ఞానం కలిగింది అనుకోండి ఘటజ్ఞానం ఎక్కడ కలుగుతుంది బుద్ధి ఎందుకలుగుతుంది ఏమండే బుద్ధియందు దేశ సంస్కారం ఉండాలి లేకపోతే ఘటజ్ఞానం కలగదు ఎందుకంటే ఘటము ఒక రూపం ఉన్నది కదా రూపం అంటే దేశములో ఉన్న కన్ఫిగరేషన్కే రూపం అని పేరు కదా కాబట్టి రూపము అనేది దేశ దేశ సంబద్ధమై ఉంటుంది సో ఘటజ్ఞానం కలిగింది అంటే ఘట రూపజ్ఞానం కలిగింది అని అర్థం అనగా దేశ సంబద్ధమయ్యే ఉంటుంది ఆ దేశ సంస్కారము చక్కగా ఆ బుద్ధియందు ఉంటుంది తర్వాత ఘటజ్ఞానం కలిగింది అంటే కాలంతో కలిసే ఘటజ్ఞానం కలుగుతుంది అది ఈ ఘటము ఉంది అంటే కాల సంస్కారం ఉండాలి అది నేను అనేక సార్లు చెప్పాను మీకు ఆ ఘటము ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ప్రకాశించి మాయమైపోయింది అనుకోండి మీకు ఘటజ్ఞానం కలగదు ఘటజ్ఞానం కలగాలంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఒక లెంగ్త్ ఆఫ్ టైం ఆ ఘటన ప్రకాశించాలి సో ఆ కాల సంస్కారం కూడా బుద్ధియందు ఉన్నది సో బుద్ధియందు ఉన్నటువంటి ఈ కాల ఆ దేశ సంస్కారములను సంస్కారములు దేంట్లో ప్రకాశిస్తున్నాయి ఆత్మ చైతన్యం నుంచి ప్రకాశిస్తున్నాయి ఇప్పుడు నిద్రావస్థలో కేవల చైతన్యము నిర్విశేష చైతన్యం ఉన్నది నిద్ర నుంచి బయటకు వస్తూనే దేశకాల బుద్ధి నిర్మాణమైనది కాబట్టి దేశకాలములు చైతన్యము నిహితములై ఉన్నవి ఇది ఒక ప్రధానమైన టాపిక్ దేశము కాలము చైతన్యం నుంచి పుడతాయి సో ఇప్పుడు ఎందుకంటే చూడండి అవేర్నెస్ చైతన్యము అది కాలమును అపేక్షించదు కాలమునకు అతీతంగా ఉంటుంది కాలము చైతన్యమునందు మాత్రమే నిలిచి ఉంటుంది తర్వాత దేశకాలములకు అతీతంగా చైతన్యం ఉంటుంది ఈ దేశకాలాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా చూడండి ది యాజ్ బాడీ యు ఆర్ ఇన్ స్పేస్ యాజ్ మైండ్ యు ఆర్ ఇన్ ఇప్పుడు నేను స్పేస్లో ఉన్నానని మీరు అనుకుంటున్నారు అవునా మీరు స్పేస్లో ఉన్నారు సరే మీరు స్పేస్లో ఉన్నారని మీకు తెలుస్తుంది కదా అయితే ఎలా తెలుస్తోంది మీకు స్పేస్ తెలుస్తోంది స్పేస్లో నేను ఉన్నాను అని కూడా తెలుస్తోంది అప్పుడే కదా నేను స్పేస్లో ఉన్నాను అని చెప్తారు స్పేస్ తెలిసి నేను తెలియలేదనుకోండి నేను తెలిసి స్పేస్ తెలియలేదనుకోండి ఆ రెండు సందర్భాలలోనూ నేను స్పేస్లో ఉన్నానని చెప్పడం కుదరదు కాబట్టి నేను తెలియబడుతోంది ఆకాశము తెలియబడుతోంది అప్పుడు నేను ఆకాశంలో స్పేస్లో ఒక పార్ట్లో ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు ఆ నేను దేహం కంటే వేరే ఏమైనా ఉందా దేహమే కదండి దేహమే దేహాంతో మీరు మమేకం అయ్యి నేను స్పేస్లో ఉన్నాను అని అంటున్నారా లేదా దేహ సంబంధం లేకుండా అంటున్నారా ఇప్పుడు దేహం దేంట్లో ప్రకాశిస్తుంది కాన్షియస్నెస్లో ప్రకాశిస్తుంది స్పేస్ దేంట్లో ప్రకాశిస్తుంది కాన్షియస్నెస్లో ప్రకాశిస్తుంది కదా ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ ఆ స్పేస్ దృష్టికి అతీతంగా ఉంటుందా ఉండదా అతీతంగానే ఉంటుంది కాబట్టి అన్లెస్ యు ఐడెంటిఫై విత్ బాడీ you cannot be in space if you are the witness of the body suppose you are the witness of the body like you are the witness of the pot are you not the witness of the pot the space in which pot is there you are witness of the pot okay then uh, while witnessing the pot are you not witnessing the space in which pot is yeah you are witnessing the space also in which pot is suppose you are uh, you are the witness of the body then uh, you are the witness of the space in which body is also there therefore you are the witness to the body as well as its a space all right now is consciousness of time or is time of consciousness definitely so time or uh, space is consciousness of space or స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నట్లయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ క్లియర్ దట్ స్పేస్ షైన్స్ ఇన్ ది కాన్షియస్నెస్ అండ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ ఇంక్లూడింగ్ దిస్ బాడీ షైన్స్ ఇన్ ది సేమ్ కాన్షియస్నెస్ కాబట్టి చైతన్యము ఎప్పటికీ కూడా దే దేశమునకు అతీతంగానే ఉంటుంది అలాగే చైతన్యము కాలమునకు అతీతంగా ఉంటుంది కాలమునకు అతీతంగా ఎలా ఉంటుందో చెప్తున్నా చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూర్చుని ఉన్నారు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఐ ఆమ్ హియర్ అండ్ నవ్ అనే ఫీలింగ్ మీకు దృఢంగా ఉందా లేదా ఏమైనా సందేహం ఉందా ఇప్పుడు పాస్ట్ పాతికేళ్ల క్రితం మీకు ఏం జరిగిందో మీరు ఎక్కడున్నారో చెప్పమన్నాను అనుకోండి మీరు గుర్తు చేసుకుని చెప్పారు అది మీకు అంత దృఢ సత్యంలా భాషిస్తుందా లేక ఒక లీలగా ఒక కళలా భాషిస్తుందా మీ ఎప్పుడైనా మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మీకు అది కళలా భాషిస్తుందా లేకపోతే సత్యంలా భాషిస్తుందా కళలా భాషిస్తుందా పదేళ్ల తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను అని మీరు భవిష్యత్తును ఊహ చేసినప్పుడు ఆ భవిష్యత్తు అది యథార్థ సత్యంగా భాషిస్తుందా లేక కేవలము ఒక కల్పనామాత్రంగా భాషిస్తుందా కల్పనామాత్రంగా భాషిస్తుంది వెరాజ్ అయామ్ హీర్ అండ్ నౌ ఈజ్ వెరీ రియల్ అయామ్ హీర్ అండ్ నవ్ ఈజ్ వెరీ రియల్ ఇక్కడ మీరు కూర్చుని ఉండగా ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళినప్పుడు వన్స్ అగైన్ అయామ్ హీర్ అండ్ నౌ అనేది ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఎ ట్రూత్ which is very much there with you wherever you go i am here and now is there whenever you look at yourself whenever ninna ivalla rep whenever you look at yourself i am here and now is there with you it is the most real thing it is avuna oh, no? now you tell me do you carry space wherever you go or not you are carrying the space wherever you go you are carrying the time whenever you look at yourself because here and now can you imagine here and now without i am tarvata inkoka idoka point ardhamainda nanu cheppindi inkoka point cheptunna ippudu yesterday now tomorrow moodunna bhoota bhavishya vartamana kalalu ee moodintlo which is the most real now yesterday is it as real as now no tomorrow is it as tomorrow rep edo avutundani manu oho chestam ipu ticket kontam rail ticket 10 days 10 days taravad reservation chestam 10 days taravadi so reservation chestunnan ipudu aa queue lo nilapadu unnan that is real alla athe 10 days taravad raaboye prayanam real alla aa prayanam is only kalpana matram the the now and here is real now so now and here is always real whereas as then and there then and there is not so real as now and here correct anaandi then and there future lo no anochu then and there past lo no anochu avi they appear to be half way real unreal ga kanapadtaayi kaani now and here Is is very real. What వెరీ రియల్ ఒప్పుకుంటారా వాట్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ దట్ నవ్ అండ్ హియర్ ఎందుకంటే దెన్ అండ్ ధేర్ ఒక క్షణమే క్షణమే కదండి ఇప్పుడు దెన్ అండ్ ధేర్ ఆ వేళ నేను అప్పుడు అక్కడ ఉన్నాను ఆ టైం ఎంత సైది ఓ క్షణమేగా దెన్ అండ్ దేర్ భవిష్యత్తు గురించి మీరు మాట్లాడిపోతున్నారు విమానం ఎక్కుతాను అది కూడా ఓ క్షణమే కా సో దెన్ అండ్ దేర్ ఈజ్ ఏ పాస్ట్ క్షణమే భవిష్యత్తులోనూ క్షణమే నవ్ అండ్ హియరు క్షణమే everything is a moment moment after moment after moment that is time so if everything is a moment then the moment now and here is so real the moment then and there is not as much real the memory lo yado hundi like imagination lo yado hundi than reality antha matram hai it is not so much solid reality than gledu idhi momente adhi momente hai na pudu why now and here is so real Then and there is not so real, if both are moments. What is the specialty of this moment when compared with that moment? Shall I tell you what is it? Now and here, the moment is associated with ayam. Then and there is not so well associated with ayam. Ayam will then and there not be associated with ayam. Ayam is not associated with ayam. It associates with now and here. I am now and here. Therefore, the moment now and here, it acquires a new dimension of reality which is not there for the moment then and there. And that newer dimension of reality for now and here is not its own. Because it is like just one moment like any other moment. It is momentary. But, ఇట్ ఈస్ సో రియల్ వాట్ ఈజ్ its reality? ఇట్స్ రియాలిటీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఐ ఆమ్ విథౌట్ there is no నో here. హియర్ మీరు గుర్తించచ్చు గుర్తించకపోవచ్చు దేర్ ఫోర్ ఐ ఆమ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ సో ఆత్మవిజ్ఞానము కాలానికి దేశానికి కారణము దేశ కాలాలలో భాషించే సమస్త పదార్థాలకి కూడా ఆత్మవిజ్ఞానమే కారణము కాలాకాశాది కారణత్వాది నిరతిశయ సూక్ష్మత్వాచ అది అంత అంత సర్వకారణము సర్వనిరపేక్షము సర్వస్వతంత్రము అనే సత్యాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే మనము ఇంకా గ్రాస్నెస్ ఆఫ్ మైండ్ పోలేదు కనుక ఇప్పుడు ఒక వ్యక్తి నెక్లెస్ను మాత్రమే గుర్తించి బంగారాన్ని గుర్తించలేకపోతున్నాడు అంటే అర్థమేంటి ఊరికే నామరూప దృష్ట ఉంది కానీ ఆ సూక్ష్మమైనటువంటి కారణ దృష్టి లేదు కారణదృష్టి కార్యదృష్టి కొంతమందికి కారణ దృష్టి ఉండదు కార్యదృష్ట ఉంటుంది కార్యదృష్టి తప్ప కారణదృష్టి ఉండదు వాళ్ళు సత్యాన్ని ఎన్నడూ తెలుసుకోలేరు కొంతమంది కార్యదృష్టితో పాటుగా కారణదృష్టి కూడా కలిగి ఉంటారు ఎప్పుడైతే కారణ దృష్టి ఉందో అది కార్యదృష్టిని నిరాకరించదు కార్యదృష్టిని తనతో పాటు ముందుకు తీసుకుపోతుంది సో కార్యదృష్టితో పాటుగా కారణ దృష్టి ఉన్నవాడు మాత్రమే సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు నెక్లెస్ దృష్టితో పాటుగా బంగారం దృష్టి కూడా ఉండాలి అలాగే భోజనంలో పదార్థాల దృష్టితో పాటుగా క్యాలరీస్ దృష్టి కూడా ఉండాలి భోజనంలో అలా ఉండాలి ఇది వంకాయ కూర ఇది బీరకాయ కూర ఇది లడ్డు ఇదేమో జిలాబీ అని అలాగ ఉండకూడదు లెక్క లెక్క ఎలా ఉండాలంటే దాని దాని న్యూట్రియంట్స్ ద క్యాలరీస్ దృష్టి కూడా ఉండాలి అప్పుడే డైటింగ్ మీరు చేయగలుగుతారు ఇది జిలాబీ ఐ లైక్ జిలాబీ అంటే ఇంక మీరు డైటింగ్ ఏం చేస్తారు ఇది జిలాబీ అనే దృష్టి ఉండకూడదు జిలాబీ అంటే ఇట్ ఈజ్ డ్రిప్పింగ్ విత్ క్యాలరీస్ దాని నుంచి అలాగే డ్రిప్ అవుతూ ఉంటుంది చూసారా ఆ లిక్విడ్ అది అది కండెన్స్డ్ షుగర్ అది అది నోట్లో పెట్టుకుంటే ఒక పావు గంట సేపు నోరు కడుక్కుంటే కానీ ఆ తీపి పోదు ఇట్ ఈస్ డ్రింగ్ విత్ క్యాలరీస్ అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి ఒక్క మొక్క జిలాబీ నాకు జిలాబీ వేస్తానంటే అబ్బాయి వద్దండి అంటాను ఎందుకంటే జిలాబీ ఈజ్ కండెన్స్డ్ క్యాలరీస్ అది ఐ డాంట్ వాంట కాదు మీరు వేసుకు తీరాలంటే అయితే మొక్క పోను చిన్న అది ఇట్ ఈస్ డ్రిప్పింగ్ విత్ క్యాలరీస్ అలా విడిచేపటికి దానిలోంచి క్యాలరీస్ అలా ఓడిపోతూ ఉంటాయి యూ హ్యావ్ టు లుక్ ఎట్ లైక్ దట్ Then you will know, you, it is దెన్ యూ విల్ నో యు ఇట్ ఈస్ నాట్ ఫర్ మై సపోజ్ టొమాటో మొక్కలు కోసుకుని నాలుగు టమాటో మొక్కలు కోసుకుని తిన్నారనుకోండి కడుపు నిండిపోతుంది క్యాలరీస్ చూడస్తే వంద కూడా ఉండవు ఒక జిలాబీ మొక్క తిన్నారనుకోండి కడుపు నిండదు కాలు నిండదు శరీరంలో అప్పుడు రెండు వందల క్యాలరీస్ చేరతాయి అవి పోగొట్టడానికి బోళ్ళు కష్టపడతాయి సో ఈ విధంగా కారణ దృష్టి కార్యదృష్టితో పాటు కారణ దృష్టి ఉండాలి సో అదేవిధంగా ఎంతసేపు ఆ ఆత్మ చైతన్యంలో ప్రకాశించే కార్యాలనే చూడడం కాదు కర్తాకర్మ ఈ కర్తాకర్మ ఇవన్నీ గ్రాస్ ఇవే కాలము దేశము దేశ కాలంలోనే అలాగ ఎంతసేపు అవే చూసుకుంటూ కూర్చుంటే అవే సత్యం అనిపిస్తాయి దేశం ఎక్కడి నుంచి వచ్చింది నీకు బికాస్ యూఆర్ ఐడెంటిఫై విత్ ది బాడీ దేశం వచ్చింది యాజ్ ఎ బాడీ యూఆర్ ఇన్ స్పేస్ యాజ్ మైండ్ యు ఆర్ ఇన్ టైమ్ సపోజ్ యూఆర్ ది విట్నెస్ ఆఫ్ బాడీ దెన్ యూఆర్ ది విట్నెస్ ఆఫ్ స్పేస్ ఆల్సో You you are are witness of the mind, యుయర్ విట్నెస్ ఆఫ్ ది మైండ్ యుయర్ విట్నెస్ ఆఫ్ టైమ్ ఆల్సో సో దేశకాలములకు అతీతం ఆ సత్యాన్ని ఆ experiences అంటే చైతన్యంలో ప్రకాశించే భావములు ఎక్స్పీరియన్స్లకి బాగా మనం కట్టుబడిపోయి ఉంటే ఆ సూక్ష్మతత్వం మనకి తెలియదు ఈ ఎక్స్పీరియన్సెస్ని ఈ భావాలని అన్నింటినీ కూడా సాక్షిరూపంగా ఉంటూ దర్శిస్తూ ఉన్నట్లయితే వాటి ఎందు ఉండేటువంటి ఆ తాదాత్మ్యం తొలగిపోయి అప్పుడు ఆ నిరతిశయ సూక్ష్మతత్వము అయామ్ హీయర్ అండ్ నవ్ దట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ దెర్ ఈజ్ నో అదర్ రియాలిటీ ఇన్ దిస్ వరల్డ్ అయామ్ ఆ హీయర్ అండ్ నవ్వు కూడా మీరు డ్రాప్ చేసేయండి ఎందుకంటే హీర్ అండ్ నవ్ దే అరైజ్ ఫ్రమ్ అయామ్ ఆ యొక్క రియాలిటీని అవి పుణికి పుచ్చుకుని అవి రియల్గా భాషిస్తున్నాయి తెప్పిస్తే అవి స్వతంత్రమైనటువంటి రియాలిటీ వాటికి లేదు కాలాకాశాది కారణం ఆత్మ కాలమునకు ఆకాశమునకు కూడా కారణము అయామ్ ఆయాం ఏ చైతన్యమునందు భాషిస్తుందో అది ఏ సత్యము అది ఏ బ్రహ్మ అది స్వతంత్రము దానికి కారకాపేక్ష ఉంది మరో అపేక్ష ఉంది అన్నది పొరపాటు అంటుంది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ హరి ఓం దగ్గర